జ్ఞాపకం చేశాం నువ్వు తన విషయం నువ్వు తన శక్తి చేసి ఎదురాయ పర్సన దీవానికి శోధం నీకు సోత్ర దేవా నా దివా అలా దినం ఎంతమంది చూడలేక ఉండదు యశ్వ్రభ నీ కాచి కాపాడుతున్నాం నీకు పొందాల యశ్వ్రభ ప్రతి ప్రాథమిక నీకు సోత్రం ఉండాలి అలా ఎంత ప్రేమిస్తా నా దివాన్ని శోత్రం చేసాం మీ యొక్క తనంపు నిశ్చితాన్ని మా దగ్గర రాణిబిడ్డ నడిపించి ఆటగిదాలు కాల్చి దురాత్మ కాల్చి వాక్యంలో జ్ఞానంలో ఎదగాల యశోప్రభ ఆశీర్వాదం దయిచేయండి నా దీవానికి శోతం చేసాం వాక్యం బుద్ధంలో నటపడాలా ప్రకటినించాలా మీ పక్షంగా ప్రభా రోషం పోషంగా ఉండాలా యశోప్రభ అలా నా దీవానికి సహిస్తం చేసాం మా జీవితం సరించేయండి మీ అనుకూల అనుకూలంగా చేయండి నీకు మహిమ ప్రతి తయారు చేయండి అలాగే అందరి సేవలో వాడబడాలా నా దీవానికి శోతం చేసాం కోత విస్తారం ఉంది కోత గురు కావాలా అలలియ వాళ్ళ కోసం పని వాళ్ళు వెళ్తున్న అనేక సేవకులు ఎవ్వారా అనుకారించండి నూతన విషయంలో పరిశుద్ధాత్మ విషయము అగ్గ విషయంలో ఆత్మ చేయండి సైతం తీవ్ర పనిచేస్తున్నాం తను కూల్చేసి అలనియతి రాజ్యం సువార్త చెప్తాను సాయం చేయని సమే రాజాన్ని రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానే సయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా నే సయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయి నావన్నీ నాకు ఇచ్చు టాకును బాధాల నుండి బ్రతికించు టాకును కోల్పోయి నావన్నీ నాకు ఇచ్చు టాకును నుండి బ్రతికించు నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నే నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకున్నా నేనుండాలి నయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానే సయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానే సయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనసు నన్ను తప్పు వంటరి పోరు నన్ను విసిగించిన మనసులూ నన్ను తప్పు బట్టినా ఒంటరి వాడు వెయ్యి మంది అన్నావు నేను నా నూలే భయపడకు అన్నావు ఒంటరి వాడే మంది అన్నావు నేను నా భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానే సయ్యా ఊపిరాడే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిసొస్తా విశ్వానికి కర్త నా గమ్యము నీవేనయ్యా నీ బాటలో నడుస్తా నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యం నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిను మించిన దేవు దేవరున్నారే సయ్యా నేనుండాలే నయ్యా నీ బ్రతకాలే నయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకున్నా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నేనుండాలి నయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తా నే సయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానారాధిస్తూ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వసృష్టికి మూలకారు కూడా ఏసయా నికేస్తులి స్తోత్రమేనా గొప్ప దేవన తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వా మమ్మలందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టినారు ప్రవ్వా దివారాత్మములు కాచి కాపన్నైనా ఇక నూతన దినం మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వందనలు అర్పించుకోవటమైనా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవటం సమస్త ధనత మహిమ ప్రభావం మహా తేజిస్తూ యుగములు నీకే కలుగును కాక హాలలు యాలు యా థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని ధన్యతను మీరు మాకు అనుగరించినారు ఎవరికి కృపను మాకు ఇచ్చినారు నీకు ఎంతో వందనాలు అర్పించుకోవటమైనా సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్న మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే మా జీవితాలు సరి చేయండి మా హృదయాలను సరి చేయండి ప్రావా మాలో ఇంకేమైనా బలహీనతులుంటే వాటి నుంచి మాకు నెల కల్పించండి విడిచిపెట్టాలా ప్రభావా మీకు అనిగ్రహం పొందాలా మీ కృపల మీ జీవించాలా ప్రభావ యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిన్ను నిన్ను సేవించాలని సహాయపడినైనా మీ వాక్యమే ధ్యానించబోతుండగా ప్రవ్వా మీకు నూతన అభిషేకం మాకు అనుగ్రహించండి పర్లో గొప్ప జ్ఞానం అనుగ్రహించండి ప్రవ వాక్యంలో నేను సత్యమే గ్రహించలాగా మా ఆత్మీయ నేత్రాలు మీరు మాత్రం మాట్లాడమని బలపచ్చమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రార్థిష్టం తండ్రి ఆ మీన్ ప్రభు నందు మన తీవ్రతను ఎక్కువ చేసుకోవాలా దేని విషయంలో మనం భయపడొద్దు దేని విషయంలో మనం చింతించొద్దు ఎందుకంటే ప్రతి దశలో మన ప్రభు మనతో పాటు ఉన్నాడు అనే విశ్వాసం మనకు కలిగి ఉండాల ఎందుకంటే ఈ లోకంలో మనం చూసినప్పుడు ఎంతో మంది ఎక్కడికెక్కడో పరిగెత్తిపోతూ ఉంటారు ఎక్కడికి ఎక్కడో పోతా ఉంటారు కానీ ఎక్కడ మనం పరిగెత్తం ఎందుకంటే సమస్తం మన ప్రభులోనే ఉంది ఏసు ప్రభులోనే సమస్తం ఉంది మనకి ఈ లోకంలో ఎక్కడ పోయినా ఈ లోకం అంతా మోసకరమైంది కదా ఈ లోకంలో దేన్ని ఆశ్రయించినా కానీ నీకు ఎలాంటి లాభం ఉండదు ఏసు ప్రభును ఆశ్రయిస్తే ఆయన సన్నిధిలో ఉంటే నీకు సమస్తం సాధ్యం నీకు సర్వ సంపూర్ణత ఆయన సన్నిధులు ఎప్పుడైతే మనం ఉంటామో ఎక్కడ సంతోషం ఉంటుంది ఎక్కడ ఆనందం ఉంటుంది ఎలాంటి సమస్య వచ్చినా కానీ మనం భయపడమన్నట్టు ఎందుకంటే ఆయన వాక్యమే మనల్ని బలపరుస్తూ ఉంటుంది అన్న అనుక్షణం ఎందుకంటే దేవుని వాక్యంలో జీవం ఉంది కదా ఆ జీవము మనలోకి వచ్చినప్పుడు మనం నింపుకుంటూ ఉండాలా ఎప్పుడైతే మనం ఆయన సన్నిలో మనం కనిపెట్టుకుంటామో అప్పుడు ఏమవుతుంది ఎక్కడ ఆనందం సంతోషం ఉంటా ఉంటుంది దుఃఖములు పోతున్నా కానీ నీకు ఆదరణ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే దేవుని ఆత్మ నీకు ఆదరణ కల్పిస్తూ ఉంటుంది ఆయన వాక్యం ద్వారా కాబట్టి చాలా మంది జీవితాలు నేను చూసిన ఎందుకు దుఃఖ సాగనలో పోతారు అంటే వాళ్ళకి ఆదరణ ఉండది చూడండి ఊర్లలో పోతే సేవలో పోతున్నప్పుడు ఎంతోమంది మాస్టర్స్ కుటుంబంలో సమస్యలతోని బాధలతో కష్టాలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఓర్పు సహనం లేకపోతే ఆ టైంలో ఏం జరుగుతుందంటే కొట్లాడి పెట్టుకుంటారు పాస్టర్లే సేవ చేస్టోళ్లే కొట్లాడ పెట్టుకొని సమాధానం దింట్లో కుటుంబంలో లేక వాటిని జయించలేక కొట్లాడబెట్టుకొని భార్య వెళ్ళిపోవటం భర్త వెళ్ళిపోవటం అంత గందరగోళంగా ఉంటుంది పరిస్థితులు ఎందుకంటే దుష్టుడు అట్లా క్రియేట్ చేస్తూ ఉంటే వాడు అందుకు మనం ప్రతి క్షణము ఓర్పు సహనం కలిగి ఉండాలా సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ మనకి ఎదురవుతా ఉంటాయి ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా ఉంటావు కాబట్టి మన కుటుంబస్తులు ఆత్మీయంగా ఉండరు ఆత్మక శరీరంకి విరోధం ఎప్పుడైనా కూడా కాబట్టి ఆత్మక శరీరంతో విరోధం కాబట్టి ఆ విరోధమైన టైంలో నువ్వేం చేయాలో వాటిని జయించాలన్నట్టు ఎందుకంటే అది ఎప్పుడు మనకు పక్కంలో బల్లేలాగా ఉంటుంది అయినా కానీ మనం సహించాలా ఓర్పు సహనాలు కలిగి ప్రేమతో వాళ్ళ మా ప్రభు చెంతకు నడిపించాలా ఇది మనకు దేవుడిచ్చిన విధానం కాబట్టి ఎందుకు ఆదరణ ఉండదంటే వాళ్ళకి పరిశుద్ధ అభిషేకం లేకపోవటం వల్ల దేవుని ఆత్మ నీళ్ళు ఉంటే నీకు ఆదరణ ఉంటుంది ఆదరణ కర్త అని కదా మన ప్రభు కాబట్టి ఆదరణ కర్త ఉన్నప్పుడు నీకు కష్టాల్లో దుఃఖంలో పోతుంటే నీకు ఆదరణ కలుగుతుంటుంది ఓర్పు సహనం కలుగుంటుంది ఎందుకంటే దేవుని ఆత్మ నీళ్ళు ఉంది కాబట్టి నువ్వు అన్నిటిని భరిస్తావు సహిస్తావు వాటన్నిటికి పరిష్కారం ఎత్తుక్కుంటావు కానీ ఈ లోకస్తులు ఈ లోక విధానంగా ఉన్న వాళ్ళు వాటన్నిటికి అంత అవగాహన వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళ కష్టం చూసి వాళ్ళు భయపడి పరిగెత్తిపోతూ ఉంటారు ఎలాంటి ఏం చేయాలో తెలియక పిచ్చిగా ప్రవర్తించి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు ఎంతోమంది చూసిన నేనైతే కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్తున్నా చూడండి మనకు విషయం దేవుడు చూపించింది మీరు దేవుని ఆత్మ మీరు కలిగి ఉంటే మీరు శారీరకంగా జీవించరు అని చెప్తుంది వాక్యం ఎందుకంటే ఈ లోకం అంతా శారీరకంగా ఉంది కానీ శరీర బలహీనతల్లో మనం పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన ఆత్మ అభిషేకం మనకి ఎంతో అవసరం ఆయన ఆత్మ అభిషేకం మనకు లేకపోతే ఆయన ఆయన కొరకు మనం జీవించలేం ఈ లోకంలో ఎందుకంటే ఇదంతా ఆత్మీయ పోరాటం కదా ఇదంతా ఆత్మీయ పోరాటంలో అంత ఆత్మలోనే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రకృతి సంబంధంగా జీవించోడికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు వాడికి వెలితనంగా ఉంటది కానీ ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ తెలుసుకోగలడు కాబట్టి ఈ రోజు ఎంతో మంది రీతిగా నువ్వు ఆత్మ సంబంధంగా ప్రకృతి సంబంధంగా ఉన్నవా మనం పరిశీలించుకోవాలా ఆత్మ సంబంధంగా అన్నిటిని వివేచించాలా అన్నిటిని తాళాలా అన్నిటిని భరించాలా వాటికి మార్గం ఎత్తుకోవాలా ప్రభుత్వ తప్ప ఎవరిస్తారు మార్గం మనకి ఆయన తప్ప ఎవరు ఎవరు మార్గం ఈ లోకంలో కాబట్టి అడుగు అడుగున నువ్వు మటుకు ప్రతి దశలో మనం జాగ్రత్తగా జీవించాల ఎందుకంటే వాడు గద్దించే సింహం వల్లే ఎవరిని మింగుదని వాడు తిరుగుతున్నాడు సైతాను సమయం కొంచెని వాడు బహు భయంకరంగా తిరుగుతూ వాడు ఏ క్షణంలో ఏం జరుగుతుంది కూడా ఎవరికి అంత భయంకరంగా దుష్టుడు వాడు పనివాడు చేసుకుంటా పోతున్నాడు చూడండి ఎంతో మంది నరకాన్ని తీసుకోతా ఉన్నాడు వాడు అవిశ్వాసంలో పడేస్తున్నాడు కుటుంబాలు సమాధానం లేకుండా చేస్తున్నాడు అయినా కానీ ఆయన బిడ్డలకు ఎప్పుడు కూడా సమాధానం ఉంటది ఏ సుప్రవే సమాధానం కదా కాబట్టి ఆయన ఆయనలో నువ్వు ఉంటే నీకు సమాధానం ఉంటుంది చూడండి కాబట్టి అందుకే ఎల్లాంటి కష్టాలు వచ్చినా కానీ నేనైతే భయపడ్ను ఎందుకంటే ప్రతి ఆయన వాగ్దానం చేసిండు ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా కాబట్టి ఆయన నమ్మదైడిగా నువ్వు నమ్మకపోయినంత మాత్రాన ఆయన నమ్మదైడిగా నమ్మదగిన ఉంటాడా ఉండకపోతున్నాడు చూడండి కాబట్టి ఒక్క దశలో కూడా మనకు కూడా అవిశ్వాసం వస్తూ ఉంటుంది ఇసుకొస్తూ ఉంటుంది కానీ అట్లా ఉండొద్దు ఎందుకంటే నువ్వు ఆ క్షణము దేవుడు ఆ శోధనలో మనం పోతున్నప్పుడు ఆయన సహాయకులుగా ఉంటాడు మనకి మనకు సహకార ఉంటాడని వాక్యం చూసినావా లేదా మార్కుశ వార్తలో ప్రభు ఎప్పుడు మనతో పాటు ఉంటాడు ఎందుకంటే ఆయన ఆత్మ నీలో ఉంది కాబట్టి అందుకు పరిశుధాత్మ అభిషేకం పొందుకుంటే నీకు ఆదరణ ఉంటుంది నీకు ఓర్పు స్థానం ఉంటుంది అన్నిటి నువ్వు ఉంటావు చిన్నదానికి పెద్దదానికి హెరిటేజ్ అవుతూ ఉంటావు చాలామంది కానీ ఇవన్నీ ఉండవు దేవుని ఆత్మ ఉంటే నీలో సమాధానం ఉంటాం వాళ్ళని చూస్తే నీకు ఎక్కడ ప్రేమ పుట్టుకొస్తూ ఉంటది ఎక్కడ లేని జాలి పుట్టుకొస్తా ఉంటది దేవుని ఆత్మ లేని వాడికి ద్వేషం ఉంటా ఉంటుంది వీడు ఎందుకు వచ్చిండ్రా వీడెందుకు ఎట్లా చేస్తుండ్రా అని ఒకలాంటి ద్వేషం ఉంటుంది అన్నట్టు కాబట్టి ఉండొద్దు మనం ఎందుకంటే దుష్టుడు ఆ రీతిగా వాడు శోధిస్తూ ఉండడు ప్రతి విజంగా శోధిస్తూ ఉంటాడు వాడు ఎందుకంటే వాడు కుయుక్తితో మోసగిస్తాడు అవును మోసగించిండు వాడు మనల్ని కూడా మోసగించాలని ఏరోతో రూపంగా ప్రయత్నం ఉంటాడు కాని ఆ క్షణం నువ్వు ఎట్లా ఏ స్థితిలో ఉన్నావు అనేది నువ్వు అర్థం చేసుకోవాలా లేకపోతే మోసపోయే అవకాశం ఉంది నీకు తెలియకుండా నీళ్ళు దేశం ఉంటుంది అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే పేతురు పత్రికలో పేతురంటాడు సహోదరులారా మీ పిలుపు మీ ఏర్పాటును నిత్యం చేస్తకు మరీ జాగ్రత్త పడమన్నాడు మరీ ఆయన పిలుపు ఏర్పాటును నిత్యం చేయాలంటే పిలుపు ఏర్పాటును ఎందుకు నిత్యం చేసుకోమని అంటే ఖచ్చితంగా అది పోతుందనే కదా జాగ్రత్త మరీ జాగ్రత్త పడమంటే దాని అర్థమైంది ఉన్న జాగ్రత్త కంటే మరి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ చివరి కాలంలో ఇప్పుడున్న జాగ్రత్తగా ఉంటున్నాం మనం కాబట్టి మరి విశేషంగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంట ఎందుకు ఎందుకు చెప్పినక్కడ అట్లా ఉండకపోతే మన పిలుపు పోతుంది వాడు గుంజుకొని పోతాడు దుష్టుడు సాధ్యమైతే ఏర్పరిచేవాడిని సైతము వాడు పడేయడానికి వాడు ఉన్నాడు వాడు ఏ రీతికైనా మోసగించవచ్చు వాడు ఏ రీతికైనా వాడిని మోసగించొచ్చు అందుకు మనం ప్రతి క్షణము జాగ్రత్తగా జీవించాలా నీ పిలుపు నీ పిలుపు నీ ఏర్పాటు అది నిశ్చయం చేసుకోవాలా నువ్వు నిశ్చయం మనం నిశ్చయం చేసుకుంటున్నాం ఆ చివరి కాలంలో నువ్వు ఏ పిలుపులో ఉన్నావు నీ పిలుపు ఏంది ఎప్పుడైనా మనం నిశ్చయం చేసుకుంటున్నాం మనం మన జీవితాలు పరీక్షించుకుంటే నువ్వు ఆయన పిలుపులో ఉన్నావు మనం అందరం ఆయన పిలుపులో ఉన్నావు కాబట్టి అది నిశ్చయం అయిందా ఎప్పుడు మనం గ్రహించగలుగుతున్నాం మనం అది నిశ్చయం చేసుకుని మరీ జాగ్రత్త పడమంటే ఎందుకు చెప్పండి పెడుతున్న మాట అంటే మరీ జాగ్రత్త పడకపోతే అవకాశం ఉంటుంది సైతాన్ని నేను గుంజుకొని నీ పిలుపును పోగొట్టుకుంటూ అందుకు మనం ప్రతి క్షణం ఏం చేయాలంటే మన పిలుపు మన ఏర్పాటును మనం నిశ్చయం చేస్తూ మరీ జాగ్రత్త పడి ఎందుకంటే చివరి కాలంలో సేవకుల మీద టార్గెట్ పెట్టిండు సైతం వాడు సేవకులనే పడేస్తూ ఉంటాడు వాడు అందుకు మనకు అవకాశం ఇవ్వొద్దు మనం మన పిలుపు మన ఏర్పాటును మనం నిశ్చయం చేసుకోవాలా ఈ లోకంలో ఎంతో నశించిపోతున్నారు ఈ లోకంలో కాబట్టి వాళ్ళందరినీ మనం ప్రభు చెంత నడిపించాలంటే మనం బహు జాగ్రత్త కలిగి మనం ఉండాల మనం జాగ్రత్త కలిగి ఉండకపోతే వాడు ఖచ్చితంగా వాడు దుష్టుడు మనల్ని మోసగించే అవకాశం ఉంది అందుకు మనం మోసపోకుండా ప్రతి క్షణం మనము ఆయన సన్నిధిలో కూర్చొని మనం సమయం గడిపినప్పుడే మనకు సంపూర్ణత మనకు వస్తా ఉంటది ఎక్కడ ఆదరణ సంతోషం ఉంటా ఉంటది సమాధానం ఉంటుంది కానీ మనం భయపడం ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన సేవలో ఉన్నప్పుడు ఎక్కడ సంతోషం వస్తా ఉంటుంది ఎక్కడ ఆనందం వస్తా ఉంటది చూడండి సాధారణంగా మనం ఇంట్లో మనం ఎప్పుడైనా ఉండే ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఏదేదో తలంపులు వస్తూ ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో మనం ఉంటామో ఎప్పుడైతే ఆయన సంపూర్ణంగా ఆయన వాక్యం జ్ఞాపకం చేసుకొని మనం ఉంటామో మనకి ఎక్కడ ఆదరణ కలుగుతూ ఉంటుంది ఎక్కడ సమాధానం కలుగుతూ ఉంటుంది అందుకు మనం ప్రతి క్షణము మనం మన ఏర్పాటును నిశ్చయం చేసుకు మరీ జాగ్రత్త ఎందుకంటే మనం ఉంటుంది భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉంటున్నాం భయంకరంగా మనం ఉన్న శ్రమల కాలంలో ఈ లోకం శ్రమలగొండబోతుంది కానీ ఈ చివరి కాలంలో ఉంటున్న మనము ఏ రీతిగా మన పిలుపుని నిశ్చయం చేసుకోవాలా మరి జాగ్రత్త పడాలంటే అందుకే అంటాడు పేతుడు తీర్పు దేవుని యుద్ధ ఆరంభం కాలం వచ్చిందర్వాత అది మన యుద్ధ ఆరంభమైతే భక్తిహీనుడు పాపి సంగతి ఏమవుతుంది చూడండి నీతిమంతుడే దుర్బలం భక్తిహీనుడు పాపి ఎక్కడ ఉంటాడు వాళ్ళ పరిస్థితి ఏం చూడండి అంత అది తలుచుకుంటే ఎంతో భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది అంటే నీతిమంతుడే ఆ దుర్బ దుర్వ దుర్బలం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడుంటారు అది చాలా కష్టంగా ఉంటుంది కదా చూడండి అందుకు మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఒక పని కొరకు మనం పెట్టిండు అది ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించమన్నాడు అనేకుని శిష్యులుగా చేయమన్నాడు మన ప్రభు కాబట్టి ప్రతి ఒక్కరిని మనం శిష్యులుగా చేయాలా అందుకే దేవుడు మనకు విధానం ఇచ్చిండు కావలి వాడులాగా అంటే చూడండి ఎప్పుడు మనం మెలుకుతూ ఉండాలా ఆత్మీయ జీవితంలో మనం మెలుకుతూ ఉండాలా అనే విషయం చెప్తుందని ఇక్కడ చూడండి ఏహెచ్కల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ముప్పై అధ్యాయం ఏడు వచనంలో నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయేల్లకు కావలివాడుగా నియమించి అన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవాలను చూడండి నరపుత్రుడు అన్నప్పుడు ఏహెచ్కల్తో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఏహెచ్కెల్ లేడు ఈ రోజు ఏజ్కెల ప్రవక్త లేడీ ఈ ఈ రోజు మనం ఉన్నాం దేవుడు మనలో పెట్టిండి కావలివాడిగా అంటే వాచ్మెన్ చూడండి దేవుడు మనలో పెట్టిండు ఎందుకంటే అక్కడ ఉంది వాక్యం చూడండి నేను నిన్ను ఇస్రాలు కావలివాడు పెట్టినంటే క్రైస్తవులు అంటే రక్షింపబడ్డ వాళ్ళ అందరూ కావలవాడిగా పెట్టినండి అంటే వాళ్ళ కావలి కాయాల నువ్వు కావలివాడు ఎప్పుడు ఏం చేస్తావు మనకు తెలుసు కావలివాడు ఎప్పుడు ఆ కావల బురుజు మీద తిరుగుతూ ఉంటాడు తివారాత్రులు తిరుగుతూ ఉంటాడు పట్టణం మీదకి ఎలాంటి ఉపద్రవం రాబోతుందని వాడు తిరుగుతూ ఉంటాడు తిరిగి ఏం రాబోతుందో వాడు కేకలు వేస్తే చెప్తా ఉంటాడు అందుకే ప్రతి క్షణం మనం ఈ లోకంలో మనం చూస్తే ఆ అంత మతపరమైన జీవితం లాగా జీవిస్తున్నాం నమ్ముకొని కూడా ఆచారబద్ధమైన జీవితం లాగా జీవిస్తూ కానీ వాళ్ళందరినీ విశ్వాసాన్ని బలపరచాలి వాళ్ళందరినీ ప్రభులో హెచ్చరించాలంటే మన మటుకు ఉండాల చూడండి ఇస్రాయేళ్లకు కావులు నేను నియమించిన కనుక నీవు నా నోటి మాట వినంటే ఆయన చెప్పిన ప్రతి మాట మనం వినాలంట పత్తి మాట ఆయన వాక్యం చూస్తూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు చెప్పబడిన పత్తి మాట మనం విని ఏం చేయాలంట నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలంటే దేవుడి మాట్లాడితే మనం బ్రతకలేం ఆయన మాట్లాడితే సినామ పర్వతం మీద ఆయన స్వరం వింటే ఇష్టాల భయపడిపోయినారు అంత భయంకరమైన దర్శనం సినాయ పర్వతం మీద మోసై కానీ మోస కూడా చూడలేకపోయినాడు ఆయన స్వరం విన్నాడు ఆయన కానీ మోస ఆయన చూడలేకపోయాడు అంత ఆ పది ఆజ్ఞలు తీసుకొచ్చేటప్పుడు ఆ దర్శనం ఎంతో గంభీరమైన దర్శనం అది చూడండి ఎందుకంటే మోసేను మాతో మాట్లాడు మేమింటో కానీ ఆయన దేవుడు మాట్లాడితే మేము బ్రతకలేమంటారు వాళ్ళు అంటే అంత పవర్ఫుల్ శక్తి అన్నట్టు కాబట్టి ఆయన తన బిడల్ని ఆయనకు ప్రతిరూపకంగా ఏర్పరచుకొని దేవుడు మనల్ని పెట్టండి కావలివాడిగా వాళ్ళకి కావలి కాయాలంట చూడండి కావలి అంటే ఇప్పుడు ఒక గొర్రెలు మనం తోలుకొని పోతుంటే గొర్రెలు ఏం చేస్తాడు ఆ గొరెలను తోలుకొని పోతుంటే వాటి నాలుమూల కనిపెడతా ఉంటాడు ఆ గొర్రెలు ఎటుపోతాయి ఏం చేస్తే ఏం చేస్తాయని చూస్తూ ఉంటాడు గొర్రెల కాపరి అందులో ఈ ఒక్క గొర్రెలు ఏమైనా అయినా కానీ ప్రతి క్షణం జాగ్రత్తగా వస్తూ ఉంటాడు కాబట్టి ఈ రోజు గొర్రెల కాపరలో ఏం చేస్తారు గొర్రెలను కాస్తలేరు కానీ గొర్రెలను వదిలేసిండ్రు గొర్రెల కాపరి తోలుకొని పోయి గొర్రెలు ఆ కొండ మీద వదిలేస్తే ఏమవుతుంది అవి ఎక్కడెక్కడో బరిగెత్తిపోతాడు ఎటు చిక్కింది అటు పోతూ ఉంటది ఎటు ఒక్కటొకటి ఇడిపోయి రకరకాలు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది చూడండి అప్పుడు ఆ అడవులు ఏముంటాయి క్రూరముగాలు ఉంటాయి పొయ్యి పట్టేసుకొని తినేస్తే అన్నట్టు ఈ రోజు అట్లాంటి వ్యవస్థ ఎందుకంటే గొర్రెలను సరిమైన కాపరలు లేరు గొర్రెలు ఏ దారిలో పోతేనే గొర్రెలను ఎట్లా బలపరచాలా అనేది లేదు అంత భయంకరంగా ఉందన్నట్టు కాబట్టి దేవుడు మనల్ని చూడండి ఒక కావులవాడిగా పెట్టిండు కాపు కాసేవాడు అన్నట్టు ఎప్పుడు కాచేవాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు కాచేవాడు మనల్ని మనల్ని కాచి కాపాడుతున్నాడు ఇంతకాలం వరకు కాబట్టి ఆయన కా ఆయన కాపుదల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకమంతా చూడండి ఆయన కాపుదల్లోకి రావాలి ఆయన సన్నిధికి మనం తీసుకుని రావాలంటే మనము మనుషుల్ని హెచ్చరించాలంట ప్రేమతో చూడండి ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి మాట విని మనం హెచ్చరించాలి ఎందుకంటే ఆయన ఎందుకు మాట్లాడతాడు ఈ లోకం మీద భయంకరంగా ఉపద్రవం రాబోతుందని ప్రవక్తలు చెప్తే ఇసల్ ప్రజలు భయంకరంగా జీవిస్తూ ఉంటే వాళ్ళకి పోయి చెప్పుకోవంటే దేవుడు చెప్పిన మాట విని ప్రవక్తలు పోయి తీసుకుపోయి వాళ్ళు చెప్పినారు మనమేం ప్రవక్తలం కాము కానీ మనకి బయలుపరిచిన పత్తిది మనకు చెప్పబడిన పత్తి వాక్యాన్ని మనం వాళ్ళకి హెచ్చరిక చేస్తే వాళ్ళ జీవితాలు మార్చుకుంటూ ఉంటారు చూడండి అందుకు మన మనం ఎందుకు మాట చెప్తుందంటే ఈ లోకంలో హెచ్చరికంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు హెచ్చరిక అంటే ఎవరు ఇష్టం ఉండదు ఎందుకంటే నువ్వు నన్ను ఏంది కాబట్టి ఎప్పుడైతే మనం హెచ్చరిక తీసుకుంటామో అప్పుడే మన జీవితాలు మార్పు చెందుతూ ఉంటాయి ఎందుకంటే మనలో కనివిపు కలగాలంటే ఆయన వాక్యాన్ని స్వీకరించినప్పుడే కాబట్టి ఎందుకు హెచ్చరిక చేయాలంటే అనేకులు మనం సిద్ధపరచాలా హెచ్చరించాలా పోయి మీ జీవితాలు మార్చుకోండి ఇప్పుడున్న మీరు సంపూర్ణ స్థితికి రండి అని చెప్పి మనం ఏం చేయాలా హెచ్చరిక చేస్తూనే ఉండాలా నేను పొద్దున వాక్యం చేస్తూ ఉంటే ఓషాయ గ్రంథంలో చదువుతూ ఉంటే దేవుడు చెప్తాడు ఓషాయకి ఆ నువ్వు పోయి ఆ ఇస్రాల్ ప్రజలంతా బహుగా భయంకరంగా ఉన్నారు విగ్రహాలు ఉన్నారు కాబట్టి నువ్వు పోయి ఆ ఎవిచారైన ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఆ పిల్లల్ని కనుమని చెప్పని చెప్తాడు అక్కడ అంటే ఎంత భయంకరమైన ఆ ప్రవక్తకే దేవుడు ఆ పని అప్ప చెప్పంటే అంటే ఇసల్ పదులు ఎంత భయంకరంగా ఉన్నారో అనే విషయం అక్కడ చూపిస్తున్నాడు ప్రవక్త దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు అక్కడ అంటే ఆయన ఎంతగా సహిస్తున్నాడు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు మనుషులు పాపంలో పడిపోయినా కానీ ఇంకా ఆయన కృప ఇస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన ఆ రీతిగా ఎందుకంటే ఎవరు కూడా నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు అందుకు మనకు కూడా ఇష్టం లేదు కాబట్టి అందుకు మనం పోయి మనుషుల్ని హెచ్చరించాలా దేవుని మార్గంలోకి మనం నడిపించాలా ఎందుకు హెచ్చరించాలా వాళ్ళు సరైన మార్గం పోపోతే హెచ్చరిస్తూ ఉంటుంది కాబట్టి మనం అట్లా హెచ్చరించాలా తర్వాత ముప్పై అధ్యాయంలో ఏజ్కి ఉన్న ముప్పై అధ్యాయంలో హెచ్చరించిన తర్వాత మనం ఏం చేయాలా అనే విషయం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడవశంలో నీవు సిద్ధముగా ఉండవు కాబట్టి ప్రతి దశలో మనం సిద్ధపడి ఉండాలంట చూడండి హెచ్చరించాలా తర్వాత వాటిని కాపుగాయాలా కావలబడి పనేది ఏం రాబోతుంది ఈ పట్టణం మీద ఈ ఉపదం రాబోతుందా ఈ క్యూడ్ రాబోతుందని ముందే ప్రవక్త దేవుని సందులో ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచినప్పుడు ఆ పట్టణం మీద రాబోతున్నా ఆ దిగులు రాబోతుందా ఏం రాబోతుందని ఆ కావులవాడు పో ఏం చేస్తాడు అక్కడ పోయి హెచ్చరిక చేస్తూ ఉంటాడు చూడండి ఆ రీతిగానే ఆ మోసు మనం చూసినప్పుడు ఆ దక్షిణ దిక్కు నుంచి వచ్చిండు వచ్చి ఎరిశి ఆ ప్రాంతానికి వచ్చిండు ఎరిశీలం నుంచి బేతలు ప్రాంతానికి వచ్చిండు ఆయన ప్రాంతంలో ఎరబం రాజుగా ఉన్నాడు ఎరబము ఇసాల్ ప్రజలందరినీ విగ్రహాన్ని తట్టు నడిపించింది ఆయన ఎరుసలం పోయి దేవుని ఆరాధించాల కానీ వాళ్ళు ఏం చేసి ఆయన ఏం చేసినంటే అక్కడ బేతెల్ ఒకటి అక్కడ దానులు ఒకటి రెండు విగ్రహాలు పెట్టేసి రెండు బలిపీటాలు కట్టి అక్కడ బోనీకుండా ఇస్సాల్ ప్రజల్ని పాపలు నడిపించి విగ్రహాన్ని నడిపించింది చూడండి ఈ రోజు కూడా క్రైస్తవ జీవితం చూస్తే దేవుని సన్నిధి ఎక్కడుంది అనేది మనుషులు తెలియకుండా గోపురాలు కట్టుకొని గుళ్ళు కట్టుకొని అక్కడే వాళ్ళని బంధించి విగ్రహాన్ని తట్టు నడిపిస్తూ పాపంలో నడిపిస్తున్నారు ఏది సత్యం ఏది అబద్ధం తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి జైల్లో ఉన్న వాడికి ఏం తెలుస్తుంది నువ్వు జైల్లో ఉన్నావు బయట ఏం జరుగుతుంది నీకు తెలీదు అది ఏం జరుగుతుందో కూడా తెలియదు చూడండి జైలు నుంచి వచ్చినప్పుడు తెలుస్తుంది అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏ మార్పులు జరిగినాయి అనేది తెలుస్తా ఉంటుంది అన్నట్టు ఈ రోజు క్రైస్తవులు కూడా బందీలాగా పెట్టినారు పరలోక రాజ్యము బలవంత చేతుల పట్టబడి ఉంది అది దాన్ని గుంజుకొని రావాలంటే మనకు దేవుడు ఆ రీతిగా ఆ విధానం చూపించింది చూడండి అంత భయంకరంగా మనం ప్రతి దానికి సిద్ధపడి ఉండాలంట చూడండి శత్రు సమూహం మీద యుద్ధం చేయాలంటే మనం సిద్ధపడి ఉండాలా ఇది ఆత్మీయ యుద్ధం ఆత్మీయ ప్రపంచం కాబట్టి కాబట్టి వాడు ఏదో నిన్ను అడ్డగిస్తూ ఉంటాడు పను అనుగా అడ్డగిస్తూ ఉంటాడు వాడు కాబట్టి మనం ప్రతి ఒటన్నిటి నుంచి విజయం పొందాలా ఆత్మలైన ఖడ్గం దేవుడిచ్చే సర్వాంజ కౌచం ధరించుకోవాలి పత్తి దానికి మనం సిద్ధపడి ఉండాల సిద్ధం చేసేవాడు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉంటాడు రెడీ ఉంటాడు అన్నట్టు కాబట్టి మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాల వాళ్ళంతా బలవం చేతిలో పట్టబడి ఉన్నారు వాళ్ళు చూడండి నీవు సిద్ధంగా ఉండము అంటే మనం ప్రతి దశలో మన సిద్ధపడి ఉండాల రెడీ ఉండాలన్నట్టు చూడండి ఎందుకంటే ఆ ఘట సర్పము ఆ స్త్రీ ఎదుట నిలబడింది ఆ శిశువును మింగాలని వాడు ఆ స్త్రీని ఏం చేయలేకపోయింది వాడు కాబట్టి వాడు మనల్ని ఏం చేయలేడు సైతం మనల్ని ఏం చేయలేదు ఎందుకంటే వాడు మన మీద వాడికి అధికారం లేదు వాడి మీద మనకు అధికారం ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి వాడు ఏం చేస్తుంటే నీ మీద నాకు అధికారం ఉందని చెప్పి మనల్ని భయపెట్టి భయంగా భయంలోకి నడిపిస్తూ ఉంటాడు మనం భయపడి పరిగెత్తిపోతూ ఉంటాం కానీ వాడి బలం అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినని మనం ఆ క్షణం మనం ఉంటాం అందుకు ప్రతి క్షణం వాక్యం వింటా ఉంటే మనకి ఆ విధానాలు మనకు అర్థమవుతూ ఉంటాం అప్పుడు వెంటనే వాక్యంతో వాడి వాడి మీద విజయం పొందొచ్చు కాబట్టి వాక్యమే వినకున్న ఆయన సంధిలో మనం లేకపోతే అందుకే మనం ఎంత టైం ఉన్నా కానీ ఎన్ని పరిస్థితులు ఎంత ఏదైనా ఉన్నా కానీ ప్రార్థనలో మనం సమయం గడుపుతూ ఉంటాయి ఈ మధ్యాహ్నం కాలంలో ఈ చల్లపూట దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచ బయలుపరిచాడు మనకి మన ఆత్మీయ జీతాలు ఎంతో మెరుగుపడుతున్నాయి ఒక దశ ఒక దశకు మెరుగు మెరుగుపరుచుకుంటూ పోతూ ఉన్నాం కాబట్టి అన్నిటికీ సిద్ధపడుతున్నాం ఎట్ల ఉపద్రం వస్తుంది అనేది దేవుడు ఎన్నో విషయాలు వాడి కుయుక్తులు ఎట్లుంటే సైతం మీద ఎట్ల విజయం పొందాలి అనే విషయాలు దేవుడు అన్ని మనకు బయలుపరుస్తాడు కానీ మనం ఏం చేస్తానంటే వాటిని విడిచిపెట్టి ఈ లోకమైన ఆయుధ విచారాలతో కొట్టుకొని పోతున్నావు కాబట్టి అప్పుడు ఆ క్షణానికి బయలుపరచబడిన సత్యము మనకు దూరమైపోయినప్పుడు అలాంటి ఆ శ్రమ మీదకి వస్తే అప్పుడు నువ్వేం చేస్తూ నీకు ఆయుధం లేదు ఆయుధాలు చమజేసి పెట్టుకోవాలా నువ్వు ఆయుధం ఇదంతా ఈ వాక్యాలన్నీ ఆయుధాలు మనకి వెపన్స్ ప్రతి వాక్యము నీకు ఒక ఆయుధంలోంటిదే కదా కాబట్టి ఏ టైంలో ఏ ఆది ప్రయోగించాలనేది మనం తెలుసుకోవాలా తెలుసుకోపోతే ఆ టైం మీద ఆ శ్రమ మీద నీకు విజయం పొందాలంటే నీకు ఆయుధం లేదు నీ దగ్గర వాక్యం లేదు ఎందుకంటే నువ్వు వినలే నువ్వు వినలే ఆయన సన్నిధికి రాలే ఎంతో దూరమైపోతున్నావు ఆయన కృప మనని ఎంతగా ఇస్తాడు కృప అమితంగా ఆయన కృప మనకి ఇస్తాడు మనమే ఆయన నుంచి దూరమైపోతా ఉన్నాం ఎంతకాలం మనం దూరం అయిపోతాం దూరం అయిపోతే ఏమవుతుంది కంటి కనపడుకున్న పోతే సైతాన్ని కనిపిస్తూ ఉంటాడు వాడు నేను అట్లా నేను వాడు పాతాలంలోకి అందుకు మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా వాడికి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఇది ఆత్మీయ యుద్ధం అన్నట్టు కాబట్టి ఈ యుద్ధానికి మనం సిద్ధపడాలా ఆ ప్రగణా గంధాలుంది పదిహేను ఆ సీన్ ఏం చేయలేకపోయింది వాడు కానీ శిష్యు వంట వాడు ఈ రోజు కూడా దేవుడు ఎందుకు మనల్ని సిద్ధపడమని చెప్తున్నాడంటే వాళ్ళందరూ నువ్వు బయట దేవుడు నీ ద్వారా బయటకు తీసుకొస్తాడు ఆనాడు ఇసల్ ప్రజలను ఐగిప్తు దేశం నుంచి బానిసత్వ నుంచి మోసేట్లో బయట తీసుకొచ్చాండో ఈ చివరి కాలంలో మనం కూడా ఈ లోకమైన బానిసత్వం నుంచి మతపరమైన బానిసత్వం నుంచి ఆ జైలు గోడల నుంచి ఆ ఆ బంధకాల నుంచి మనం అందరినీ బడి తీసుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉండాల యుద్ధాన్ని వేవాడు సాధన చేయాల యుద్ధం నేర్చుకోవాలా మనం ఈ చివరి కాలంలో రకరకాల విధానాలతో శోధనలు వస్తాం అంటే మీద విజయం పొందాలి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది బైబుల్లో దానికి వాక్యం ఉంది బైబుల్లో దానితోని సైతం విజయం పొందాల మన ప్రభు ఎట్లా విజయం పొందిండో సైతం మీద మూడు శోధనలు వచ్చిన చూడండి అలాంటి శోధనలు వచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు వాక్యం మీద విజయం వారి విజయం పొందిండు తర్వాత ఆయన సేవ ఎట్లయింది అక్కడి నుంచి ఆయన ముందుకు వెళ్ళిపోతే దేవదత్తులు ఆయనకు పరిచయం చేసిండు తర్వాత ఆయన అడుగు పెట్టిన పత్తి స్థలాల్లో వెలుగొచ్చింది సమాజం ఎంతమంది బాగుపడిండ్రు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అనేక రకమైన ప్రాంతాలున్న దయ్యాలు పట్టిన వాళ్ళు రోగాలతో ఉన్న వాళ్ళు అందరినీ తీసుకొచ్చిండు అప్పుడు నాకు అర్థమైంది చూడండి ఎంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళు యేసు ప్రభు ఆ ప్రా ఆ పట్టణంలో సంచరిస్తా పోతా ఉంటే ఎంతమంది దయ్యాలు పట్టిన బయటకు వచ్చి అంతే అంత ముందు దయ్యాలు మనం పీడిస్తున్నట్టే కదా చూడండి ఆయన పోయినప్పుడే తెలుస్తున్నాయి అవన్నీ ఆయన దగ్గరికి వస్తే అద్భుతాలు జరుగుతుంటే దేవుడు అందరూ బాగు చేసిండు కానీ ఏసు ప్రభు పోవటం వల్ల వెలుగు అక్కడ తర్వాత అనేకులు చీకట్లో ఉన్న జనులంతా వెలుగు చూసిండ్రు అన్నిలంతా రక్షణ పొందిండ్రు తర్వాత దయ్యాలన్నీ వెళ్ళిపోయినాయి చూడండి అప్పుడు దాకా వల్ల పీడింపబడుతున్నారు ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది ఉంటారు ప్రభు నమ్మని వాళ్ళు వాళ్ళ దయ్యాలు ఉంటాయి ఆ దయ్యాలతో పీడింపబడితే తెలియదు వాళ్ళకి దయ్యాలు నేను వాళ్ళ వాడి కంట్రోల్ ఉన్నది తెలియదు వాళ్ళకి కానీ నీకు నాకు తెలుసు అవి అవి మనకు చూపిస్తాడు దేవుడు కాబట్టి అందుకు ఆయన ఆయన సంచరించిన ప్రతి ప్రాంతంలో వెళ్తుంటే ఎన్నో దుష్టాశక్తుల నుంచి మనుషులకు విడుదల కల్పించింది ఆయన మన ప్రభు చూడండి ఆయన కూడా ఒక కావల్లాగా కావలవాడిలాగా అనిపిస్తూ ఉంటాడు అందరినీ హెచ్చరించినా శిష్యుని కూడా హెచ్చరించిండు కాబట్టి ఆయన హెచ్చరించిండు ప్రవక్తల ద్వారా ఉండే హెచ్చరించి ఆయన ఆత్మనే కదా ప్రవక్తలో ఉన్నది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడంటే ఆయనే హెచ్చరించినట్టే కాబట్టి ఇటన్నిటిని మనము ఎదుర్కోవాలా కాబట్టి కావలే దేవుడు మనల్ని పెట్టిండు నువ్వు కాయాలా నువ్వు కావాలి బురుజుమైన నుంచి పైనుంచి నువ్వు ఈ లోకం మీకు రాబోతున్న వాళ్ళని హెచ్చరించి వాళ్ళందరినీ ప్రభుత్వంతో నడిపించాలా అందుకే నువ్వు సిద్ధంగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా సిద్ధపడ ఉండమంటున్నాడు తర్వాత నువ్వు సిద్ధపడమంటున్నాడు సిద్ధంగా ఉండాలంటే రెడీ ఉండాలా తర్వాత నువ్వు సిద్ధపడాలా సిద్ధపడి ఉండాలా అంటే సిద్ధపడాలంటే రెడీగా ఉండాలా నువ్వు సిద్ధపడితేనే రెడీగా ఇక్కడ ఏం చెప్తుందంటే సిద్ధంగా ఉండమంటున్నాడు అంటే సిద్ధంగా ఉండమని చెప్ తర్వాత సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచమన్నాడు అంటే ఒక సమూహాన్ని సిద్ధపరచమన్నాడు అంటే నీతో కలిసి నీతో కలిసిన సమూహం అంతటి గొప్ప జన సమూహమే కదా ఒక సమూహాన్ని నువ్వు దేవుడిని సిద్ధపడమంటాడు తర్వాత ఆ గొప్ప జన సమూహాన్ని సిద్ధపరచమని చెప్తున్నాడు వారికి నువ్వు కావలి వాడువై ఉండవాలే నువ్వు అంటే వాళ్ళ కాసే బాధ్యత మనన్నట్టు చూడండి ఎంత భారం మనకి దేవుడి ఇచ్చింది కాసే బాధ్యత మనది అంటే మనం సిద్ధపడాలా తర్వాత వాళ్ళని కూడా సమూహాన్ని మన సిద్ధపరచాలంట అందుకే ప్రభు చెప్తాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సువార్త ప్రకటించమన్నాడు తర్వాత నమ్మిన వారిని శిష్యులు చేయమన్నట్టు కాబట్టి మనం చేయాలా కావులవాడిగా ఉండి వాళ్ళ వాళ్ళ మనం కాపాడే వాళ్ళగా ఉండాలా మన ప్రభు మనం కాపాడుతుందా లేదా అట్లనే ఈ లోకం మతపర ఉన్న వాళ్ళు ఆయన ప్రతినిధిగా కాబట్టి మనము వాళ్ళందరినీ ప్రభు చెంత నడిపించాలా వారికి కావులవాడిగా ఉండవలను చూడండి ఎందుకంటే చూడండి ఎందుకు ఎందుకు ఉండాలా మనం కావులవాడిగా ఇప్పుడు కావలు కాస్తూ ఉండి గొరెలను ఎందుకు గొర్రెలు కాక ఉంటాడు గొర్రెలను చూస్తూ ఉంటాడు ఏం ఎక్కడి నుంచి ఏమొస్తుందని చూస్తూ ఉంటాడు చూడండి దావీది విషయం చూడండి దావీదు గొరెలు కాపరి కదా దావిది గొరెలు కాపరి దావిది గొరెలు కాస్తుంది చిన్నతనం నుంచి కానీ గొరెలు కాస్తుంటే ఏమొచ్చింది సింహం వచ్చింది ఎలుగు వచ్చింది రెండు వచ్చింది సింహాన్ని నోటిని ఆ గొరెపిలను బయటికి తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు కాస్తుంటే నువ్వు అట్లా ఆ రీతిగా మనం కావలు వాడు పెట్టంటే ఆ గొర్రెలను కాసే కావలి మనం ఉండాలి దేవుని బిడ్డలు అందరినీ ప్రభు కానీ ఒక్క విషయం మనం ప్రభు చెప్పిండు నాకు బయట ఒక మందు ఉంది లోపల ఒక మందు ఉంది రెండు మందలు కాయాలా కొంతమంది లోపల మందే కాస్తూ ఉంటారు మరి బయట మందని ఇచ్చిపెట్టేస్తారు అని కూడా సుమార్ట్లో పోవాలి అందరు రెండు ఎవరి మిగిది మరి గొర్రెల మీద పాడతాను ఎందుకంటే వాడికి కాపరి లేడు కాసేవాళ్ళు కాపరి ఉంటే దావిదలాగా కాపర్లా దావిదలాగా ఉంటే కాపరి సింహం చెరుకు వస్తే దాని నుంచి బాధని కాపాడతాడు కానీ గొర్రెలను గాలికి వదిలేసి గొర్రెలు ఎటుపోతే నాకెందుకు అన్న అన్న ధీమాతో కాబట్టి వాళ్ళకి తెలియని స్థితులు ఉన్నారు వాళ్ళు రవే వాళ్ళని సిద్ధపరచాలి ఆ రీతిగా కాబట్టి మనం వాళ్ళని హెచ్చరించాలా కాబట్టి దావీదు ఎట్లా ఆ గొర్రెలు కాసిండు ఆ కావులు కాసిండు ఆ ఎలాంటి ఉపద్రవం వాటి మీదకి రాకుండా కాచిండు ఎక్కడ కాస్తారో గొరెలు అడవిలోకి పోయిండు ఆయన ఎడారిలోకి పోయిండు గొర్రెలు కాస్తా కాబట్టి మనం కూడా ఈ లోకం అరణ్యంలో ఉన్నాం కాబట్టి ఇదంతా అరణ్యం చీకటిది కాలం చీకటి ఎంత లోకమంతా కమ్ముకుంది కటిక చీకటి అమ్ముకుంది కానీ ఆయన వెలుగు మన మధ్యలో ఉంది కాబట్టి ఆయన వెలుగు మనం ధరించుకున్న వాళ్ళం కాబట్టి మనం అడుగుపెట్టి పత్తి స్థానంలో వెలుగుంటే ఆ చీకులు గల చోట్ల అది దీపమై ఎలగాల ఆ రీతిగా మనము అనేకులు మన సిద్ధపడి సమూహాన్ని మన సిద్ధపరచాలా తర్వాత చూడండి ఎందుకు అని అన్నప్పుడు చూడండి నాహోము రంగంలో చూడండి రెండవ అధ్యయం ఒకటో వచ్చింది లయకర్త నీ మీదకు వచ్చి నీ దుర్గములకు కావలి ఖాయము లయకర్త అంటే ఎవరు లయపచ్చేవాడు కదా నాశనం లయకర్త అంటే నాశనం నీ మీదకి వస్తుండేవాడు అంటే నేను నిన్ను ఎదిరించడానికి నిన్ను నీ మీదకి వస్తుండేవాడు ఏ రీతిగానే రావచ్చు చోదన అనేది ఒక్కొక్కరికొక రీతిగా వస్తున్నాడు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సత్యంలో ఉండి ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఆయన సేవలో మనం ముందుకు పోతూ ఉంటూ వాడు నిన్ను అటాక్ చేస్తూ ఉంటాడు ఏదో ఒక రీతిగా నీకు శ్రమ పెడతా ఉంటాడు కానీ ఎందుకు పెడతాడంటే నువ్వు పోతే వాడు రాజ్యం కూలిపోతుంది అందుకు నేను అందు క్షణం నేను అడ్డగిస్తూనే ఉంటాడు వాడు అందుకే సేవకు పోతా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి అడ్డగిస్తూ ఉంటాడు వాడు ఏదో ఒక రూపకంగా కాబట్టి పత్తిది మనం షేధించుకొని మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు మనకు విజయం ఇస్తాడు అన్నట్టు కాబట్టి వాడు అడ్డగిస్తూ ఉంటాడు కదా పాత కాలంలో అడ్డగిచ్చినా లేదా గాబ్రేల అడ్డగించిన వాడు ధాన్యులకు వర్తమానం చేయకుండా మెకాయల దూతి పోయి వాడి మీద విజయం పొందిండు వాడిని అడ్డగించి వాడి మీద విజయం పొంది వాడిని ఎల్లగొట్టేస్తే అప్పుడు గాబ్రేల దూత కిందకి పోయిండు చూడండి ఇది కూడా అంతే మనం ఇప్పుడైతే పాత నిబంధన కాలంలో మెకాయల్ దూత అడ్డగించడు సైతాన్ని కొత్త నిబంధన కాలంలో మెకాయల్ దూత రాడు నువ్వే మెకాయల్ లాగా తయారు నువ్వే సైతాన్ని అడ్డగించాలా వాడిని అడ్డగించాల మనం దుష్టుడు వాడు భయంకరంగా మనుషులు చిత్రవర్త చేస్తున్నాడు కానీ వాడిని నువ్వు వాడికి ఎదురుగా నువ్వు నిలబడాలా లయకర్త వస్తున్నాడు మనుషులు నాశనం చేస్తున్నాడు భయంకరమైన పాపలు నడిపిస్తున్నాడు నువ్వు అడ్డగించాలా మోసే అడ్డగించిడు మోషే ఆ తెగుళ్ళు ఎందుకు వస్తాయంటే దేవుని ఉగ్రత వచ్చింది మనుషులు ఒక మీద కానీ మోసి అట్లా అడ్డుపడండి ఎందుకు వాళ్ళందరూ కాపాడగలిగినారు కొంతమంది కాపాడగలిండి ఆయన చూడండి ఇక్కడ మనం చూస్తే లయకర్త నీ మీదికి వచ్చి నీ దుర్గములను కావలి గాయం అంటే దుర్గములు అంటే నీ నీ స్థలాలు నీ కోడటలు అంటే ఒక విధంగా చెప్పాలంటే మనుషులు కూడా సాధిష్టమే కాబట్టి వాళ్ళ వాటిని నువ్వు కాపలాగా ఎందుకంటే వాటిని కొట్టనీకి వస్తున్నవాడు క్రైస్తవ సంఘాన్ని కొట్టనీకి వస్తున్నవాడు దేవుని బిడ్డలను కొట్టడానికి వస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలా వాళ్ళకి కావలు కాయాలా నువ్వు వాడిని అడ్డగించాలా నిలబడితే ఏమవుతుంది ఉంటే గేటు దగ్గర ఇంటి దగ్గర ఇంటికో కావలవాడు ఉంటే ఇంటి దగ్గర దొంగతనం చేస్తారు ఎవరు చేయరు వాళ్ళు కాబట్టి ఎందుకు ఎందుకంటే అక్కడ కావలివాడు ఉన్నాడు కాబట్టి అందుకు మనం క్షణము కావలివాడుగా ఉండాలి వచ్చే ప్రతిదీ మన ఒప్పంద చూడాల చూడండి ఎందుకంటే మనుషుని హెచ్చరించాలన్నట్టు దుర్గములలో కావలి ఉండము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించము మనం ఎదిరించాలా ప్రతి దాని మీద విజయం పొందాలంటే మనం ఎదిరించాలా ఎందుకంటే శత్రుతో మనం ఎదిరించాలా ఎందుకంటే వాడి నీ మీద వచ్చినప్పుడు వాడితో నువ్వు యుద్ధం కదా కాబట్టి వాడి మీద విజయం పొందాలంటే నువ్వు వాడితో పోట్లాడాలా ప్రతి సమస్య మీద నువ్వు విజయం పొందాలంటే యుద్ధం చేయాలన్నట్టు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే చూడండి మార్గంలో నువ్వు నడుము బిగించుకొని బలముగా ఎదిరించాలంట నువ్వు ఎదిరించాలా పత్తి దాన్ని ఎదిరించాలా పత్తి శోధన మీద ఎదిరించాల విజయం పొందాలా ఎందుకంటే అయితే ఇక్కడ మనం చూస్తాం నాహోమ గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి బహుబలముగా మనము వాడిని ఎదిరించాలా అంటే ఆయన బలము ఆయన శక్తి లేకుండా మనం ఏది కూడా ఎదిరించలేం ఏది కూడా ఎదిరించలేం అందుకు మనకు ఆయన శక్తి అవసరం అన్నట్టు ఎందుకంటే ఆయన శక్తి లేకపోతే మనం ఏం కూడా ఈ లోకంలో ఏం చేయలేం ఆయన పవర్ ఆయన శక్తి మనకు అవసరం అన్నట్టు పరిశుధాత్మ అభిషేకం పర్శుదాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అందరన్నది వాక్యం కాబట్టి ఆయన శక్తి మనం పొందుకుంటేనే సైతం మీద మనం విజయం పొందగలం చూడండి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా అంటే హెచ్చరిక చేయాలంటే కావలు వాడు ఏం చేస్తాడు చూడండి ఏజ్ కి కింద ముప్పై అధ్యాయము నాలుగోత్సరంలో ఎవడైనా నువ్వు బాకానాథం వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాడి ప్రాణమును తీసినలా వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది చూడండి తన ప్రాణం తానే ఉత్తరవాది అంటే ఇది ఇది ఎందుకు మనం చెప్తుందంటే హెచ్చరిక చేయాలా మనుషులకి హెచ్చరించాలా చూడండి హెచ్చరిక చేయకపోతే ఏమైందంటే వాడు నశించిపోతూ ఉంటారు కాబట్టి మనం బాకానాదము మనం ఓదకపోతే దేవుని వాక్యం పోయి ప్రకటించకపోతే బోర ఓదకపోతే మనుషులు సిద్ధపడరు పాత కాలంలో పాతని కాలంలో బోర వదిలే యుద్ధానికి సిద్ధపడేటప్పుడు బోర వదిటోళ్ళు ఏదైనా ఉపద్రవం రాబో బోర ఊదితే అందరూ లేచి చక్క పెట్టుకునే వాళ్ళు అలర్ట్టుకునేటోళ్ళన్నారు కాబట్టి ఈ చివరి కాలంలో కూడా మనం కూడా దేవుని రాక్కడ సమీపం కాబట్టి అందరూ సిద్ధపడాలి రక్షణ పొందాలా అని మనం బోర ఓదాలా అనేకులు సువార్థ ప్రకటించాలా ఎవడైతే జాగ్రత్త పడతాడో వాడు రక్షించబడతాడు కాబట్టి అందరికీ సువార్త పోవాలా చూడండి అందరికీ సువార్థ పోతే కానీ వాళ్ళు రక్షణలో నడవరన్నట్టు చూడండి అయితే ఆ మన మనం మనము ఆ బోర అప్పుడు ఏమవుతుంది చూడండి ఏజ్ కదా ముప్పై అయితే కావలివాడు కావలివాడు కడ్గము వచ్చిట చూచియు ప్ర ఓదందున చేత జనులు అజాగ్రత్తగా ఉన్నటయ్యూ చూడండి అయితే కావులు వాడు ఏం చేస్తున్నాడు ఖడ్గం వస్తుంది ఈ లోకం మీదకి ఈ లోకం మీదకి దేవుని శిక్ష రాబోతుంది ఖడ్గం రాబోతుందని చూసి చూనట్టు గమ్ముని ఉంటే మనుషులు అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుంది అంటే మనకు తెలుసు ఈ లోకం మీదకి దేవుని శిక్ష రాబోతుంది దేవుని తీర్పు రాబోతుంది కాబట్టి మీరు ఈ రీతిగా ఉంటే మీరు ఖచ్చితంగా దేవుని శిక్ష మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా మీ జీవితాలు మార్చుకోండి ఇప్పుడైనా సత్యని గ్రహించండి అబద్ధ బోధల నుంచి మీరు బయటకు రండి ఏసు ప్రభుత్వ నిజమైన దేవుడు ఆయనని స్వీకరించండి మీ ఆత్మ రక్షణ అని చెప్పి ఎప్పుడైతే మనము మనుషుల్ని హెచ్చరిస్తామో చూడండి అప్పుడు వాళ్ళు సిద్ధపడతారు కానీ అది తెలిసి కూడా మనము హెచ్చరించకపోతే ఏం జరుగుతుందో చూడండి అది తెలిసి కూడా మనం రక్షించకపోతే జనులు అజాగ్రత్తగా ఉన్నటయో కడ్గము వచ్చి వాళ్ళు ఒకరిని ప్రాణం తీటో తటస్టించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను ఎందుకంటే వాడు పాపను బట్టి పట్టబడతాడు ఎందుకంటే వాళ్ళంతా పాపను ఉన్నారు ఈ లోకమైన బానిసత్తులు ఉన్నారు వాళ్ళు పట్టబడి ఉన్నారు తెలియదు మార్గం ఎప్పుడైతే మనము తెలిసి మనం చెప్పకపోతే వాడు వాడు అక్కనే పట్టబడి వాడు నరకానికి పోతాడు వాడు అయినా నేను కావులు వాని యొద్ వాని ప్రాణముల గురించి విచారణ చేయుదును అంటే దేవుడు నేను విచారణ చేస్తాడు ఇంకోదిక్కడ ఏముందంటే గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిదవ వచ్చినాల్లో మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిదో వచ్చిన చూడండి నరపుత్రుడ ఇస్రాయల్లోకి నేను కావులు వాడికి నేను చూసిన మన వాక్యం ఇది కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన బట్టి వారిని హెచ్చరిక చేయము కాబట్టి ఆయన నోటి మాటను బట్టి ఆలకించాల ఆయన ఆయన మాట మనం ఫస్ట్ ఆలకించాలా ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి ఆయన ఏం చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయాల ఎట్లా చెప్పాలా వాళ్ళకి ఏ రీతికి చెప్పాలనేది ఆయన చెప్తాడు ఇస్తల ప్రజలు చెప్పిందా లేదా ఏజ్కి వెళ్తా అని చెప్పినా లేదా ఒక ఉపమానం చెప్పిండు నువ్వు నడుము బిగించుకో పట్టణం ఎదుట ఆ చివరు ఉండు కొంతకాలం ఈ ఒక సైడ్ ఇట్లా బండుకో ఒక సైడ్ ఒక సైడ్ ఇట్లా బండుకో ఎన్నో ఉపమానాలు చెప్పిండు రకరకాల ఉపమానాలు చెప్పిండు కానీ ఆయన తెలుసు అట్లా చెప్తే గానీ వాళ్ళకి అక్కడ అర్థం కాదు కాబట్టి ఎక్కడ ఎలాంటి గుంపుకి ఎట్లా చెప్పాలో వాక్యం అనేది ఇక్కడ నుంచి మనకు అర్థమవుతుంది ప్రభు తప్ప ఎవరు కూడా ఆయన ఆత్మ తప్ప ఎవరు కూడా అది బయలుపరచరు కాబట్టి మనం ఆలకించాలంట అది నాకు అర్థమైంది అట్లా అంటే అట్లా ఆలకించినప్పుడే కానీ ఆయన మనకు ఒక్కొక్క దశలో కొంతమందికి వాక్యం చెప్పాలంటే మన నోరు తడబడతా ఉంటుంది ఎందుకంటే మనం అట్లా సిద్ధపడలేదు కాబట్టి కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంటే ప్రతి ఆయనే మనల్ని సిద్ధపరిచావు దేవుని ఆత్మని పరశునాత్మనే మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు చూడండి హెచ్చరిక చేయమంటున్నాడు తర్వాత చూడండి అవశ్యంగా నీవు మరణమగదు అని నేను దుర్మార్గ గురి గురించి ఆజ్ఞ నీవు అతని హెచ్చరిక చేయకయు అంటే వాణ్ణి హెచ్చరించకపోతే ఏమవుతుంది చేకయు అతను జీవించినట్లు తన దుర్మార్గమును తను విడిచిపెట్టవలనని వాని హెచ్చరిక చేయక ఉండినడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి గాని అతని రక్తములకు నేను ఉత్తరవాదిగా ఎంచదును అంటే ఇది ఒక ఎంత భయంకర ఎన్నో వాక్యాలు మనకు బయలుపరచబడ్డాయి కదా ఎన్నో కానీ ఒక దశలో మనం మనం ఎట్లా ఉంటుందంటే చెప్పలేని స్థితిలో ఉంటాం చెప్పలేని స్థితిలో మనం మన రక్త సంబంధాలకు ఒక దశ చెప్పలేని స్థితిలో ఉంటావు చెప్పినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అంటమంది మోకమాట పడి కూడా చెప్పలేరు అంట అది చెప్తుంటే మనం చెప్పకపోతే వాళ్ళని హెచ్చరించకపోతే వాడు ఖచ్చితంగా వాడు తీరుపులోకి వెళ్ళిపోతాడు చూడండి మనం తెలిసి కానీ దేవుడు మన లెక్క చూడండి ఇక్కడ ఉత్తరవాదిగా పెడతానన్నాడు ఎందుకంటే నువ్వు వస్తున్న ఈ క్యూడి రాబోతుంది శోధన రాబోతుంది ఇంత భయంకరమైన శిక్ష రాబోతుంది అని ఎప్పుడైతే మనం ఏ వాక్యం ఏ రీతిగా ఉంది జీవించాలా దాన్ని ఎప్పుడైతే మనం హెచ్చరించమో అప్పుడు తెలిసి కానీ మనం హెచ్చరించకపోతే అప్పుడు ఏమవుతుంది వాడు వాడికి ఏమైనా అయిందనుకో దేవుడు మన ఉత్తరవాద పెడతాడు చూడండి ఆ విధంగా చెప్పాలంటే ఒక ప్రాంతానికి దేవుడిని నడిపించండు ఆ ప్రాంతాన్ని పోయి నువ్వు సువార్త చెప్పాలా లేక ఒక వ్యక్తి ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు వాడు చావు బంతులు ఉన్నాడు కానీ నీకు పిలిపొచ్చి నా నుంచి నువ్వు పోయి చెప్పాలా చివరి ఆడకు పోయి వాడి ఒప్పించి వాడిని రక్షణ వాడికి ప్రభు మాటలు చెప్తే పాపం నుంచి వాళ్ళు విడుదల పంతాడు వాడు పశ్చాత్తాపం వస్తాడు వాడు ఆ పాప ఏం చేస్తే పాపం చేసిన వాడు మా దేవుని మార్గంలోకి వస్తాడు రక్ష్యంబడతాడు కానీ అది మనం తెలుసుకుని మనం చేయకుండా అనిపించనుకో దేవుడు ఉత్తరవాది అంటే చూడండి ఎంత భయంకర ఈ వాక్యం చూస్తేనే ఒళ్ళు జలదరిస్తే అంత అప్పుడు నాకు అర్థమైంది పౌలు ఎందుకు సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అనడు అంటే ఎందుకైనా అనిపించింది సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ చూడండి శ్రమనే కదా ఒక విధంగా చూడండి వాడు కూడా దేవుని స్వరూపంలో సృష్టించిన వాడే అయినా కానీ వాడు నశించుకోవటం దేవునికి ఇష్టం లేదు దేవునికి అసలు ఇష్టం లేదు చూడండి ఎందుకంటే మనుషులు మనుషులు ఒకరికొకరు చంపుకున్నారు దేవుని స్వరూపంలో వాళ్ళు చేసుకున్నారు దేవుడు ఆ రీతిగా కానీ ఒక్కరు కూడా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రతి మనము ఆ గొర్రెలన్నిటిని మనం కాయాలా అనే విషయం మన ప్రభు చెప్తారు కావలి దేవుడు మనం పెట్టిండు అందుకే మన ప్రభు కూడా ఒక సమరేణి గురించి చెప్తాడు ఒక్క స్వాత పదవ అధ్యా ముప్పై ముప్పై వచ్చినంలో కానీ ఒకడు ఎరుకో పట్ట ఎరుశూలం నుంచి దిగి ఎరుకో పట్టణకు బయలుదేరుడు అంటే అక్కడ వాక్యం ఏం చెప్తుంది ఎరుకో ఎరుశూలం నుంచి దిగనుంది కిందికి అంటే ఎరుశం పైన ఎక్కడ కొండల పైన అది ఆ పట్టణంలో నుంచి దిగి ఎరుకో పట్టణం కిందికి వచ్చేస్తుండడు పోతుంటే ఏమైతే దొంగల చేతి చిక్కబడ్డాడు అప్పుడు ఎంతోమంది యాజకులు ఒక లేవిడు పోతున్నాడు ఒక యాజకుడు పోతా ఉన్నాడు కానీ ఎవరు కూడా పట్టించుకోలే చూడండి మనుషులు ఎరుసలను విడిచిపెడుతున్నారు అంటే దేవుని విడిచిపెట్టేసి యహలోకమైన ఆ లోకం తట్టు వాళ్ళు తిరుగుతూ పాపంలో పడుతూ సైతాన్ని వాళ్ళు మధ్యలో ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు చాలా మంది చర్చ విడిచిపెట్టి పోతారు అక్కడ ఏం జరుగుతుంది లోపల ఒకటి కొంతమంది చర్చిగా నేను బాగుంటారు ఎందుకంటే ఆ పాస్టర్ సరిగి లేడు అని చెప్పి చెప్తారు రాష్ట్రం మీద ద్వేషం పెట్టుకొని దేవుడికి దూరం అయిపోతున్నారు అట్లా కొంతమంది రకరకాలుగా ఉన్నారు వాడు చివరికి ఎక్కడ పోతున్నవాడు మళ్ళా సైతాన్ చేతులకు పోతున్నవాడు కానీ అంత భయంకరంగా ఉంటుంది కానీ అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఒక యాజకుడు పోతున్నాడు అక్కడ కానీ యాజకుడు ఏం చేసిండు వీడు నా నుంచి వెళ్ళిపోయిండు ఎందుకు పట్టించుకోవాలా లే అట్లనే చేసిండు కానీ చివరికి ఏం చేసిండు అందుకే చర్చ నుంచి బయటకు ఎవరో పట్టించుకోరు నీళ్ళు మా వాళ్ళు కాదు మా సంఘస్థులు కాదు మీ సంఘస్తులు కాదు అని అంత లెక్కలేసి పెట్టుకుంటానట్టు బాలాజీ నగర్లో ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఆమెకు భయంకరమైన జ్వరం వచ్చింది జ్వరం ఒకప్పుడు ఆ సంఘంలో ఉందేనంట తర్వాత ఇంకొక సంఘానికి వచ్చింది జ్వరం వచ్చి బాధ పోయిన కొత్తలో బాలాజీ పోయి కొత్తలో అప్పుడే రెండు వేల పదకొండులో మాట నేను పోతుంటే ఆ నీళ్లు బట్టి దాని దగ్గర నడిస్తే భయంకరంగా జ్వరం బట్టి ఇంట్లో పడతానంటే అప్ప వాళ్ళు పోయే చర్చి పాస్టర్ లేరంట అక్కడ ఎవరు లేదు ప్రార్థన చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేస్తుండో అక్కడ ప్రార్థన మా చర్చకి రాదని చెప్పని చెప్తున్నారు చూడండి పోయి ప్రార్థన చేయొచ్చు కదా ఏ చర్చకి రాకపోతే ఏముంది అమంత బాధపడితే చేయొచ్చు కదా చూడండి అప్పుడు నాకు అనిపించింది మనుషులు ఎట్లా నేను వాళ్ళ ఇంటికి నేను పోవాలి కానీ నేను ప్రార్థన చేసిన గురించి చూడండి ఎందుకంటే అట్లా ఉందన్నట్టు ఎందుకు అందుకే లేవిడు అట్లని పోయాండు ఆ యాజి కూడా అట్లని పోయండి కానీ లాస్ట్కి ఏం చేసిండు ఏ పేరు ఊరు తెలియనోడు ఆ సమరుడు పోయి అన్యుడు ఒక అన్యుడు పోయి ఆ పూటకాల ఇంటి దగ్గర తీసుకెళ్లి వాడికి గాయాలు కడిగి ఒక డబ్బులు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించి అంత చేసి చూడండి అంటే అది అది మన ఆత్మీయ వాడు కూడా కావలివాడే చూడండి సమరుడు అంటే కావలివాడే అర్థం చూడండి ఎందుకంటే అట్లా మనం ఉండాలి ఈ లోకం అంతా చెదిరిపోయిన గొర్రెల్ని మనమేం చేసి సమకూర్చాలన్నట్టు చూడండి అన్ని చెదిరిపోయిన గొర్రెలన్నీ చెదిరిపోయినాయి ఎటుబోవాలో తెలియని స్థితిలో ఉన్నాయి ఈరోజు గొర్రెలు ఏది సత్యం ఏది నమ్మాలా ఎటు నమ్మాలు ఎటు పోయినా కూడా అంతా అంత అయోమయం పరిస్థితులు ఉంది ఈరోజు క్రైస్తవులు అంతా ఏది నమ్మాలు కూడా అర్థమయ్యలేని స్థితి ఉంది కానీ సత్యం అనేది ఎప్పుడు స్థిరంగానే అది స్టేబుల్ గానే ఉంటుంది కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు చూడండి ఎటు గాలి కూడా తట మనుషులు కాబట్టి వాళ్ళందరినీ మనం సమకూర్చాలా అందుకే నాహోమ గ్రంథం వారు పర్వతుల మీద చదివిపోయినారు వారు సమకూర్చి వారు ఎవరు వాక్యం అక్కడ నాహోమ గ్రంథంలో మనం చూస్తాం చూడండి కాబట్టి ఆయన రాకడా దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి అందరినీ మనము దేవుడు మనల్ని కావలవాడుగా పెట్టిండు మనందరినీ హెచ్చరించాలా ఒక కాపరి లాగా అంటే కాపరి ఎంత శ్రద్ధగా కలిగి ఉంటాడు రైతులను నిజంగా నువ్వు కాబట్టి మన ఆయన గొర్రెలు కాయాలా తర్వాత వాటిని మేపాలా మేపే గొర్రెలు ఉంటాయి కాచే గొర్రెలు కూడా ఉంటాయి కాబట్టి రెండు రకాలు అన్నట్టు కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించాలా మరి ముఖ్యంగా ఆయన రాకడ త్వరగుంది కాబట్టి మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయి మనం చెప్పకపోతే దేవుడు మనల్ని ఉత్తరవాదిగా పెడతాడు వాడి వాళ్ళ వాడి వాళ్ళకి కారణం నువ్వే చూడండి ఆ వాక్యం అట్లనే చెప్తుంది కదా అందుకు ప్రవక్తలు ఎంత జాగ్రత్తగా ప్రభు కొరకు జీవించడంలో దేవునికి ప్రతినిధిగా ఉన్నారు వాళ్ళంతా ఎందుకంటే అందుకు ప్రవక్తలను ఏర్పరచుకునే ఆ కాలంలో యాజకులు ఉన్నారు కానీ యాచకుల ద్వారా దేవుడు మాట్లాడలే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడండి ఎందుకంటే యాచకులు సరిగా ఉంటే ప్రవక్తలు దేవుడు లేపేవాడు కాదు చూడండి ఆమోస విషయం మనం చూస్తే ఆమోసు ఏం చేసిండు ఎరుశలం నుంచి వచ్చిండు ఆ బేతలం ప్రాంతానికి వచ్చిండు కానీ ఆ ఏరోబం రాజు ఏం చేసిండు ఇస్సల్ ప్రజల్ని ఎరుసలేం ఆరాధన చేయకుండా ఏం చేసిండు పేతల దగ్గర ఒక మందిరము దాను దగ్గర ఒక మందిర విగ్రహాలను పెట్టేసి ఇదే దేవుడు అని చెప్పి యహో ఐగుతురించి వచ్చిన దేవుడు ఇదే చెప్పి మోసగించి రాజు యాజకుడు పని రాజు చేస్తుండ అక్కడ ఒకసారి ఆ ఒకసారి రోల్ రివర్స్ చూస్తాం మన అక్కడ ఆ యాజకుడు పని రాజు చేస్తూ ఉంటాడు అంత రకరకాలుగా ఉంటుంది హెచ్కియా కూడా ఒక రాజు ఎస్కే కానీ రాజు యాజకులు చేయలేని పని ఎడ్యుకేట్ చేసింది అంతా క్లీన్ చేసిండు మందిరాన్ని కానీ ఇక్కడ రాజు ఏం చేస్తుండే ఉల్టా రివర్స్ అయిపోతుంది అన్నట్టు రివర్స్ ఫామ్ లో పోతుంది చూడండి అట్లా జరుగుతూ ఉంటాయి అన్నట్టు రోల్ రివర్స్ అయిపోతా ఒక రాజేము మనుషుల్ని పాపలో నడిపిస్తుండే ఒక రాజేము యాజకులు పని చేయపోతే విగ్రహార్థలను క్లీన్ చేసేసి ఆయన రాజు అయినప్పుడు మందిరాన్ని క్లీన్ చేసేసి మళ్ళా దేవుని ఆరాధన పూర్వ వైపుని తీసుకొచ్చిండు రాజు కానీ రాజు చేసే పని కాదది కానీ యాజకులు చేయాలా కానీ యాజకులు లేరు అక్కడ అంత యథావిధి అయిపోయింది ఈ లోకం కూడా అక్కడనే గజ్జిబిచ్చుకుంది అంతా కానీ వాటన్నిటిని మనమేం జనం ఆయన సిద్ధపచ్చాల సమూహాన్ని సిద్ధపచ్చి దేవుని చెందక మనం నడిపించాలా అందుకు దేవుడు అలాంటి భారం దేవుడు మనకి ఆయన రాకడ తొరగొంది మనం సిద్ధపడాలా అనేకులు మన సిద్ధపరచాలా ఆ ఆ రీతిగానే చేసిండు కదా ఆ ఎరోబామ్ము మనుషులు పాపలో నడిపిస్తుంటే ఆ మోసు చెప్పిండు అక్కడ పోయి ప్రవచించిండు ఆయన అక్కడ యాజకనుడు అమధ్య ఆ మధ్య ఏం చేసిండు ఆమోసును రాణిస్తలేడు ప్రవచిస్తుంటే ఆమోసుకు వ్యతిరేకంగా పోయి రాజు దగ్గర చెప్తున్నారు ఇవన్నీ వ్యతిరేకతలు మనకు ఈ చివరి కాలంలో అందరూ మనకు వ్యతిరేకం ఉంటారు ఎక్కడ ప్రేర్ స్టార్ట్ చేసినాక వ్యతిరేకం అయితే ఇది మా ఏరియా మాకు కానీ యాజకుడు చేయాల్సిన పని సరిగా లేడు అక్కడ అవి ప్రవక్తను పంపించండు కాబట్టి ఈ లోకమంతా అంత భయంకరమైన కాలంలో ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలా అందరినీ హెచ్చరించాలా దేవుడు అందరిని మనం హెచ్చరించి అనేకులు ప్రభుత్వంతో నడిపించాలా ఆ సమూహాన్ని మనం సిద్ధపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టాలా అలాంటి కృప దేవుడు మనకు అందరికి అనుగ్రించాలని ప్రార్థిస్తాం సూత్రం ప్రభా గొప్ప దేవ జీవం తండ్రి జీవాధిపతి ఎంతో వందాలు ఈ గడిచిన కాలం అంతా కాచి కాపనైనా మీ కృపలో భద్రపరుచుకునేందుకే నీకు ఎంతో వందాలు ఈ యొక్క మధ్యకాల మీ సన్నిధిలో గడిపే భాగ్యైన కృపను మనకు అనుగ్రంచినారు ప్రవ్వ కావలేవాడు ప్రవ్వ ఆయన ఆ కావలి బురుజుల మీద తిరిగినప్పుడు హెచ్చరిక చేసింది ప్రవ్వ కాబట్టి బైబిల్ అంతా ప్రవ మీ బిడ్డలు కావలి పోల్చినారు మీ బిడ్డలందరినీ ప్రవక్తలందరూ అట్లనే పోల్చినారు అపోతులు కూడా అట్లనే ఉన్నారు ప్రభా అందరినీ ప్రభా కాచినారు ప్రభ ఎంతో మీ చెంత నడిపించగలిగినారు ఓ ప్రవ్వ ఆ గొర్రెలు తప్పిపోకుండా ఎంతగా ప్రయాసపడినారు ప్రవ్వా ఆ అబద్ధ బోధల నుంచి బయట తీసుకొచ్చినారు ఎంతగానో ప్రయాసపడినారు ప్రవ్వా క్రైస్తవ సంఘాన్ని స్థిరపరిచినారు ఒక సమూహాన్ని ప్రభ ఈ చివరి కాలంలో ప్రభా మీరు ఆఖరి దినాల్లో భయంకరమైన మేము ఉంటున్నాం ప్రభావ ఉపద్రవం రాయబోతుంది పనిచేస్తున్నారు ప్రభావైనా వాడిని అడ్డగించాలా మేము ఓ ప్రవ్వ వాడి గొప్ప అంత ప్రభావ శ్రమలో తీసుకొని పోతుంది ప్రభావ వాడి మింగాలను తిరుగుతుండడు ప్రభావ వారిని పనుకున్న వాళ్ళందరినీ మేము మీరు చెంతకు మీద నడిపించాలా ఆ రీతిలో ప్రతి క్షణం మేము మెలకు కలిగి ఉండాలా ప్రభావ మీ కొరకు మేము కనిపెట్టుకోవాలా ప్రభావ మీరు ఏం సెలవిస్తారో అని ప్రవ అవకుకు ప్రభావ కావలి గోపురం మీద కనిపెట్టుకున్నాడు ప్రవ్వా రీతిలో మేము మీ సెలవిచ్చిన త్వర మీరు కనిపెట్టుకోవాలా చెప్పిన ప్రతి మాట తీసుకో ప్రభావ అనేకరు చెప్పి ప్రభావ మీ తట్టు మీద నడిపించాలా తండ్రి మీ వాక్కు విన్నప్పుడే వాళ్ళు కదిలికొస్తారు ప్రవ కాబట్టి మీ ఆత్మశక్తి మాకు అనుగ్రించండి ప్రవ మీకు సమర్థమైన వాక్కు మాకు మీ వాక్కు బయలుదేరినప్పుడే కార్యం జరుగుతాయి ప్రభావా మనుషుల్లో ప్రభావ అద్భుతాలు జరుగుతాయి ప్రవా వాళ్ళ హృదయంలో వాక్యం స్థిరపరచబడతాడు ప్రభావ ఆ రీతిగా ప్రభావ మమ్మల్ని నడిపించి బలపరచండి ఆయన అబద్ధ బోధలో ప్రపంచమంతా ఆయన కొట్టుకొని పోతుంది ప్రభావ కాబట్టి వాళ్ళందరినీ మేము ప్రభ మీ సత్యమైన వాక్యలను నడిపించాలా ఇది ఆత్మీయ యుద్ధం ప్రవ్వా నేను సిద్ధపడాలా ప్రవ్వా మేము నడుము కట్టుకొని సిద్ధపడాలా ఎదిరించాలా ప్రాభ పత్తిగా విజయం పొంది ప్రవ్వా మీ చింతకలు అందరూ నడిపించాలా శత్రువు మీరు మాకు అధికారం ఇచ్చినారు అధికారం మీ మహిమ కొరకు మేము వాడాలా మీ శక్తి మాకు అనుగ్రహించండి మీ ఆత్మశక్తిని అయినా గొప్ప దైవానికి ఎంత వంద మీ ఆత్మచేతం నడిపించి మనకు ఆదిష్టమైన గొప్ప దేవ మీరు ఆఖరి తొరగంది ప్రభ్వా మేము సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా అలాంటి సేవా జీతులకి నడిపించి మీరు ఆఖ సిద్ధపచ్చుకొని ఆరుదనలు పాల్గొనే బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించి మీ కొత్త శాసనం పెట్టుకొని ఇంకా ఎంతమంది అయితే రాలేదు ఆ కుటుంబాలకు మీరు ఆశ్రవదించి దీవించి మీ కొరకు సాక్షన్ పెట్టుకొని నమాన్ని మయమే తెచ్చుకోమని ఈ దినమంతా మీరు మాకు సాయకు నడిపే సురక్షిత మా చేర్చండి అని మేము అందులో ప్రభావకు ఘన విజయం దయచేసి నీ నామానికి మైమే తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరుశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి పరశుందరూ దేవ ఏసయ్య మీకు గొప్ప తండ్రి మీ కృతజ్ఞతలైనా చింత మరి కాచి కాపాడి తని మళ్ళీ సమయం గడిపే అవకాశాన్ని అందరు కనగనించైనా ముఖ్యంగా ప్రభావ మీకుంటున్న కాలం బహుభయం కాలం కదండి ఎవరు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు కదండి మీరు మరి ఇవన్నీ చూపిస్తున్నందుకు మీకు ఎంత రూపాయ మీకెంతో ఏ రీతిగా మిమ్మల్ని స్థితి నుంచి ఏ రీతిగా చూపించాలన్నా ప్రభావ అవును ప్రభావ బయట ఉన్న మందని ఏ రీతిగా తోపలు తీసుకొని రావాలో మీరు మాకు చూపిస్తారు కాబట్టి మీకు ఎంతమంది ప్రభావ దేని విషయాన్ని సిగ్గుపడకుండా భయపడకుండా ప్రభావ ధైర్యం కొరకు యొక్క అందు నిమిత్తమే మమ్మల్ని ఈ కాలంలో ప్రతికింపజేసినా లేకుంటే ఎప్పుడో చనిపోయే వాళ్ళం కాబట్టి నేను బ్రతికి ఉన్నాను కాబట్టి ఆ పని మేము చేయాలా అవున ప్రభు సంబంధించుకొని దుఃఖంతో స్నేహం సేవతో భైరం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ముందుకోవాలని ప్రయపడే ఇది అనిపించండి సురక్షిత ఇంటి మీరేమంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపా సమానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఆమేన్ నా పేజల్ ఎజ్రడ ఎజ్రడ అన్న